కీర్తన సంఖ్య నాలుగు వందల తొంభై తొమ్మిది తల్లితని సాహస విక్రముడు ఈతడరయ కలసాపుర హనుమంతుడు ఉదధి లంఘించినాడు మునాకముచే పొదలి నట్ట నడుమ పూజగున్నాడు సదరాననే లంక సాధించి వచ్చినాడు అదివో ఓ కలశాపుర హనుమంతుడు సంజీవితెచ్చినాడు సమరంగమందు భంజించి వానరుల బతికించినాడు అంజనీ దేవికి కొడుకైనాడు ఏ పనులను అంజడు కలశాపుర హనుమంతుడు పలు రాకాసులన పట్టి చదిపినవాడు ఇలా రామునికి కడుషితుడైనాడు చలకి శ్రీ వెంకటేశు సేవ చేయుచున్నవాడు అలరి కలశాపుర హనుమంతుడు